ఏమిట నిరంతరాయ దర్శనం ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి ఈ దర్శనాలు కలల అలల వలె వచ్చిపోతూ ఉంటాయి ఈ కలల అలల వలే వచ్చిపోయేటటువంటి ఆ దర్శనాలు నిలబడవాలన్నమాట దీనివల్ల నువ్వు మారవు పెద్దగా ఎప్పుడూ నీలో నీకు తెలియకుండానే ఒక సత్వగుణం విశిష్టమైనటువంటి పీక్ పాయింట్ టచ్ అయినప్పుడు ఆ పీక్ పాయింట్ టచ్ అయినప్పుడు ఎట్లా అయితే బల్బు వెలుగుతుందో అలా ఎప్పుడో నీకు ఒకసారి మిరుకు మిరుకు అంటూ ఈశ్వర దర్శనం జీవితంలో సారో రెండు సార్లో కలగచ్చు దాని కారణం ఏంటి సాధనలో నువ్వు సత్వగుణ విశిష్టంగా ఉన్నప్పుడు హైయెస్ట్ ఆఫ్ ది హై పీక్స్ వెళ్ళినప్పుడు అలాంటి సందర్భం కలుగుతుంది కానీ నిరంతరాయంగా సత్వగుణంలో నివృత్తిలో ఎవరైతే ఉంటారో వాళ్లలో వాళ్ళకి ఈశ్వర దర్శనం సాదా సహజంగా ఉంటుంది ఇది సాధకులు తెలుసుకోవాలన్న నువ్వు ఎక్కడున్నావు నేను ఎక్కడున్నానండి అని నన్ను చాలా మంది ఉంటుంది నేను ఎక్కడున్నా నువ్వేందు మా గురువు గారు అనేవా నువ్వెక్కడున్నావు నాక నీ కదా తెలియాలి నీ ఆకలి నీకు కథ తెలియాలనేవారు తినేవాడికి కదా ఆకలి ఎంత ఉందో తెలియాల్సింది పెట్టేవాడికి వాడు తినేదాన్ని బట్టి చూసి పెడతాడు అలాగే నీవే గుణంలో ఉన్నావు నువ్వు ప్రవృత్తిలో ఉన్నావా నువ్వు నివృత్తిలో ఉన్నావా సరే నేను నివృత్తిలోనే ఉన్నానండి పరమశాంతంగా ఉంటున్నానండి ఓహో ఈశ్వర దర్శనం అయింది అయితే అవలేదండి అవలేదండి అర్థం ఏంటి రావాల్సినంత రాలేదు రావాల్సిన మార్కులు రాలేదు దాని గ్రేడింగ్ ఉంటుందన్నమాట గ్రేడింగ్ కావాల్సినటువంటి మార్కులు రాలేదు సరే ప్రయత్నించమలా సాక్షిగా జీవించు కొంతకాలం నివృత్తి మార్గంలో సాక్షిగా జీవిస్తే సో మొట్టమొదటికి పెట్టేవిటి నీ లోపల ఈశ్వర దర్శనం పొందటం వెరీ వెరీ ఇంపార్టెంట్ సరే పొందేవండి పొందితే ఏమైంది సరిపోలా నాట్ ఎన్ అఫ్ కొంతమంది ఇక్కడే ఆగిపోతారు ఇది చాలాక్య దర్శనం దీన్ని నీ లోపల ఈశ్వర దర్శనాన్ని పొందటాన్ని చాలుక్య దర్శనము అని పేరు రెండో మెట్టు ఏమిటి నా లోపల ఈశ్వరుని చూడటం రెండో మెట్టు నేను ఇవి అక్కడి నుంచి ఏం చేస్తాడు వాడి జీవితం అంతా ఈశ్వర సేవకి నియమించబడుతుంది వాడి జీవితంలో ప్రతి దాంట్లో ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు వాడి ప్రతి మాటలో చేతలో దృష్టిలో వాడు ఏది విన్నా ఏది చూసినా ఏది మాట్లాడినా ఏది ఆలోచించినా ఏది ఏ కర్మ చేసినా అంతా ఈశ్వర సంబంధమైనటువంటి నియమానికి మారిపోతాయి ఈశ్వర సాక్షాత్కారం వచ్చే పెద్ద పెను మార్పు నేను చెప్పినటువంటి సమ్యక్ దృష్టి సమ్యక్ శ్రవణము సమ్యక్ సేవ సమ్యక్ కర్మ సమ్యక్ సంకల్పము సమ్యక్ మనస్సు సమ్యక్ జ్ఞానము సమ్యక్ సమాధి సమ్యక్ సాధన అన్నిటికీ సమ్యక్ చేరిపోతూ ఉంటుంది ఈ సమ్యక్ అంటే ఏమిటంటే ఆ ఆత్మ సంబంధం అన్నమాట ఎప్పుడైతే నువ్వు ఈశ్వర ఈశ్వర ఈశ్వర ఈశ్వర ఈశ్వర శరణాగతిలో ఉండిపోయాడో సహజంగా ఆత్మ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దగ్గరగా అడుగులు పడిపోతాయి పడిపోయి నాకు ఈశ్వరుడికి భేదం లేదు త్వమేవాహం తత్వమసి అనేటటువంటి సామీప్యతను పొందేస్తాడు ఎంత సామీప్యతను పొందేసాడంటే తల్లి పిల్లవాడు వేరని ఎప్పుడు అనుకోరు ఎప్పుడు అనుకోరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాదు పిల్లవాడికి అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేస్తాయి తల్లిగారికి తొంభై ఏళ్ళు వచ్చేస్తాయి అయినా పిల్లవాడు ఎదురకుండా కూర్చుకొని నా పిల్లవాడు కలిసిపోతుంది ఈ పిల్లవాడు కూడా కలిసిపోతాడు వేరు వేరే అని ఈ సామీప్యత వల్ల వచ్చినటువంటి విషయం ఇది వాళ్ళిద్దరు ఎంత సామీప్యంగా మొదలెట్టారు జీవితం అంటే ఒకడిలో ఒకడు కలిసిపోయాడు ఈ సామీప్యత మనం రకరకాల మానవ సంబంధాలలో కూడా కనబడతాయి మనకి అంటే భార్యాభర్తలు కానీ స్నేహితులు కాని తల్లి పిల్లలు కాని ఇట్లా రకరకాలు తండ్రి ఒక్కొక్క చోట తండ్రి పిల్లలు కూడా చాలా సందర్భ ఉచితంగా చూస్తే కొన్ని కుటుంబాలలో తండ్రి పిల్లల మధ్యలో కూడా బాంధవ్యం చాలా గాఢంగా ఉంటుంది ఈ గాఢత సామీప్యత వల్ల వచ్చేస్తుంది కానీ నిజానికి మనం సఖ సఖుడుగా ఎవరిని పెట్టుకోవాలి ఈశ్వరుని పెట్టుకోవాలి పరమాత్మను పెట్టుకోవాలి కానీ మనం ఏమని పెట్టుకున్నాం పేరిషబుల్ థింగ్స్ పరిణామం చెందేటటువంటి వాటిని వినాశం చెందేటటువంటి వాటిని సంబంధ బాంధవ్యాల్లో పెట్టుకున్నావు సామీప దేనికి పెట్టుకున్నాడయ్యా అంటే నా వాచి కనబడకపోతేనండి నా చాలా కష్టం అనుభవం నీ వాచి కనబడబోదీ ఏమైందిరా ఎగ్జామ్ రాయలేనండి అంతే కొంతమంది పిల్లలు చూడండి ఒకే అట్ట ఒకే పెన్ను ఒకే వాచి ఇలా పెట్టుకుని వాడు సెంటిమెంటల్ ఫుల్ అంటావు దీది లాభంలా ఈ సెంటిమెంటల్ ఫుల్ లాభంలా ఎందుకని వీడు బయట బహిరంగమైనటువంటి జగత్తుతో సంబంధం పెట్టుకున్నాడు మరిగా మరి ఇప్పుడు వీడు ఈశ్వర సాక్షాత్కారాన్ని ఎట్ట పొందాడు మరి పొందలేడు కదా కాబట్టి రాజసిక తామసిక లక్షణాలలో జీవభావంతో బాహ్యమైనటువంటి జగత్తుతో సంబంధం పెట్టుకున్నాడు సత్వగుణంలో ఆంతరిక జగత్తుతో సంబంధం ఇలా జాగ్రత్తగా గుణాతీత స్థితికి వచ్చేటప్పటికి ఈశ్వర శరణాగతి ఆత్మ సాక్షాత్కార దర్శనంగా మారిపోతుంది ఇదే గుర్తు నేను ఈశ్వరుడికి దాగా దగ్గర అయ్యానండి నేను ఈశ్వరుడి మనసులో ఉంచుకుంటున్నానండి నేను ఎప్పుడు మీరు చెప్పిన మాటలే